ఎవడైనా ప్రశంసిస్తే తప్ప నేనేం పనిచేయనండి బాబోయ్ అనేవాడు వీడు కిడ్ ఇది బూస్ట్ అనమాట ప్రతిరోజు బూస్ట్ తాగడం లాంటిది వీడు బూస్ట్ ఎప్పుడు తాగితే అప్పుడే పరిగెడతాడు అంతే వీళ్ళప్పుడు ఈ కిడ్ ఉంటాడు అనమాట ఇదేం ప్రయోజనం లేదు కానీ నీ స్వభావతను ఎవరు సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మనహ ఈ స్థాయికి ఎదిగినటువంటి వాడికి ఇప్పుడు వాడికి ఏం ప్రశంసలు కావాలి ఏం బూస్టులు కావాలి వాడిని ఎవరు పోగడాలి వాడిని ఎవరు తెగడాలి వాడికి వాడితే ఏం పని లేదు ఎందుకని వాడు ఆదిత్య మండల వర్తి సూర్యుని వలె ప్రకాశిస్తాడంతే అంతకుమించి వేరేకి ఏం పని లేదు ఏమండి ఈ సంవత్సరం నన్ను గుర్తించలేదు కాబట్టి నేను ఎవరికి పాఠం చెప్పను అంటాడు ఆ గురువు గారు ఆయనకేం పని ఆయన ఎవరు గుర్తించారు గుర్తించలేదు ఆయనకి పని ఆయన పని ఆయన చేస్తాడు అంతవరకే కర్తవ్యతానిష్ట కర్తృత్వ బుద్ధి కర్తృత్వాన్ని వెడనాడాలి కర్తవ్యతానిష్టలో ఉండాలి సూర్యుడు ఎలా ప్రకాశించడమే తన సహజ ధర్మంగా కర్తవ్యంగా కలిగి ఉన్నాడో అలా నీవు కూడా నీ స్వభావ లక్షణమైనటువంటి సచ్చిదానంద నిత్య నిర్మల లక్షణాలయం ఉండాలి చదువు ఆత్మయే సర్వాత్మయ్య ఉన్నదని తెలుసుకొని సమ్యక్ జ్ఞానము జ్ఞానము జ్ఞానం కావాలా నీకు సమ్యక్ జ్ఞానం కావాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్యక్ అన్న ప్రత్యయం జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్యక్ జ్ఞానం ఉంటేనే సన్యాసం లేకపోతే లేదు అద్యంతములు ఎరిగిన వాడే సమ్యక్ జ్ఞానం ఆ సమయ జ్ఞానం ఉన్నవాడే సన్యాసి చదువ ప్ర ఈ ఆత్మ సర్వ దిక్కులను సంపూర్ణముగా వ్యాపించి ఉన్నది అన్ని దిక్కులలో ఉన్నదట దిగ్దంతి ఏమండి ఎవరైనా ఎక్కడ మ్యాక్సిమం ఎవరైనా పోగడాలనుకోండి ఏమైనా పోకూడదు ఆయన దిగ్దంతి దిగ్దంతి అంటాం అనమాట దిగ్దంతి అంటే ఏమిట ఒక్కొక్క దిక్కుని ఒక్కొక్క ఏనుగు మోస్తుందట ఒక హైపోతసిస్ ఉంది ఏమిటయ్యా అంటే భూమి బల్లపరుపుగా ఫ్లాట్ గా ఒక పలకలాగా ఒక చెక్కలాగా ఉంది అనుకున్నాం అనుకోండి మరి ఆ గాలిలో ఎలా నిలబడిందా అన్నమాట ఈ పలక చెక్క ఈ ప్లేట్ ఎలా నిలబడింది అంటే నాలుగు పక్కల ఎలా అయితే టేబుల్ కి నాలుగు కాళ్ళు ఉంటాయో అలా నాలుగు పక్కల నాలుగు ఏనుగులు మోస్తున్నాయి ఈ భూమిని అని ఒక ఆయన ఊహ ఊహ చేశాడు భూమి చాలా పెద్దగా ఉంది కదా టేబుల్ లాగా నాలుగు కాళ్ళు ఉన్నాయంటే బాగోదు కదా అందుకని ఆయన ఏం ఊహ నాలుగు దిక్కుల నాలుగు ఏనుగులు పెట్టాడు ఆ ఏనుగుల ఫ్లాట్ గా ఉన్న భూమిని బొమ్మ బొమ్మ గీసాడు చిత్రకారుడు ఇలా ఈ భూమిని నాలుగు ఏనుగులు మోస్తున్నాయి అన్నాడు ఈ ప్రపంచంలో ఎవరినైనా పోల్చాలి అంటే ఈ దిగ్దంతితో పోల్చావు అనుకోండి అసలు దిక్కులే లేవు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఏమిటి దిక్కులు ఉన్నాయా లేవు ఎందుకని వలయాకారంగా ఉన్న భూమికి దిక్కులు ఎలా ఉన్నాయి గోళాకారంలో ఉన్నటువంటి భూమికి దిక్కులు ఉంటాయి ఉండవు కదా అవి ఎవరి భావంలో ఉన్నాయి నీ భావంలో మాత్రమే ఉన్నాయి అవునా కదా పైకి ఏం చేశాను దాన్ని ఇప్పుడు నీకు దాంతి ఆ దిక్కును మోస్తున్నటువంటి ఏనుగయ్యా బాబు ఈయన దిక్కే లేదురా బాబు దిక్కును మోస్తుని ఏనుగడి నుంచి వచ్చాడు కాబట్టి ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే ఒక వృత్తి అనేక వృత్తులుగా పరిణామించిందిపోతూ ఉంటుంది అన్నమాట కానీ నీ స్వభావత అయినటువంటి సచ్చిదానంద నిత్య నిర్మల తాత్మనహన గను ఉంటే అన్ని దిక్కుల ఎవరున్నారయ్యామ నేనే ఉన్నారు అన్ని దిక్కులలో ఎవరున్నారు ఈ సచ్చిదానంద నిత్య నిర్మల లక్షణమే ఉన్నది అన్ని దిక్కులా ఎలా ఉంటదండి ఇలా గది ఎలా సాధ్యం అండి నేను ఒక గజిలో ఉంటేనే మరొక గదిలో ఉండలేను కదా మన గొడవ ఇప్పుడు ఇంట్లో పది గజలు కట్టుకున్నాడు కానీ వీడు ఒక గజిలో ఉంటే మరొక గదిలో ఉండలేడు పరిమితుడు దేహం అనేటటువంటి శరీరం అనేటటువంటి ఆశ్రయం చేత పరిమితుడు ఎవడనో వాడినే నేనని అనుకోవడం వలన వీడు ఏ దగ్గర ఆగిపోయేటప్పుడు అంటే ఓ గజలో అంటే నేను ఇంకో గజిలో లేనంటూ ఉంటాడు కానీ ఇక్కడ చెప్తున్న లక్షణం ఏంటి నువ్వు పది దిక్కులా వ్యాపకమై ఉన్నావు నాయనా అన్నాడు నేను పది దిక్కులా ఎలా ఉంటానండి ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి సూర్యప్రకాశం ఎలా ఉండాలి సూర్యప్రకాశం పది దిక్కులా ఉన్నది ఈ దిక్కు అధిక నం చెప్తాం సూర్యప్రకాశం పది దిక్కుల ఎలా వ్యాపకమై ఉన్నదో అలా సచ్చిదానంద నిత్య నిర్మల లక్షణాలతో నువ్వు దశ దిక్కులలో వ్యాపకమై ఉన్న ఆత్మస్వరూపుడవే గాని జానాభెత్తడు ఉన్నటువంటి శరీరం కాదు దేహాత్మ కాదు హరిహి ఓ శ్రీగురుభ్యో నమ హరి యమే